ఒక సాధు కలిసి మనం బ్రతుకుని ఒక మలుపు తిప్పేస్తాడు అక్కడి నుంచి అంతవరకు ఉన్నటువంటి జీవితం ఒక్కసారి క్లోజ్ అయ్యి నూతనంగా ప్రారంభం ఇది ఒక అదృష్టం అదృష్టం అంటే ఏంటో తెలుసా దీని కారణం మనకు కనిపించడం లేదు దృష్టం కాదు అదృష్టం అది ఇంకేం ఎందుకంటే నేను పాపినండి ఇటువంటి మహాత్ముడు నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించాడు అదృష్టం నాయన నువ్వు గతంలో చేసినటువంటి పుణ్యఫలం ఏదో ఉంది అందుకని ఆయన నీ జీవితంలోకి వచ్చాడు అట్లాగే ఈ దారితోపిడి చేసేటువంటి దొంగ రత్నాకరుడు ఉంటే ఎవరు ఆ అరణ్యం ప్రాంతంలో నడుస్తూ పోతూ ఉండినా అందరినీ బాధించేటువంటి వాడు ఒకరోజు నారద మహర్షి వస్తూ ఉన్నాడు చూడు అది పుణ్యం దారిదోపిడి దొంగకి నారదుడు కనపడడం పుణ్యంగా ఇంకేంటి నారం దాతీతే నారదహ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మహానుభావుడు నారద మహర్షి కనిపించాడు ఎయ్ ఎవరి అన్నాడు అది ఫస్ట్ సంబోధన ఏయ్ ఎవరిని నారదుడిని ఆయన నేను ఎవరో లేవా సరే ఏమేమి ఉన్నాయి నీ దగ్గర బయటపెట్టు అలా చూస్తే నవ్వుతూ ఉన్నాడు ప్రసన్నంగా ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు ఏంటో నీకే చెప్పేది ఏముంది నీ దగ్గర అన్నాడు సరే ఏదుంటే తీసుకుపోతూ గాని నా దగ్గర ఏమున్నది ఎందుకు నువ్వు ఒలుచుకొని కదా దానికి నాకేం బాధ లేదు మరి ఇంతమందిని నువ్వు దారి దోపిడి చేస్తూ ఉన్నావు కదా నన్ను కూడా ఈరోజు చేస్తూ ఉన్నావు ఇదంతా ఎవరికోసమే అని అడిగారు నా కోసం నన్ను నమ్ముకొని ఉండే వాళ్ళ కోసం నీ కోసమే కాదు నిన్ను నమ్ముకొని ఉండేవాళ్ళ కోసం కూడా ఈ పాపం నువ్వు చేస్తున్నావు అంతేకాదు మరి వాళ్ల కోసం నువ్వు ఇంత పాపం చేస్తున్నావు ఈ పాప ఫలితం నీకు వస్తుంది ఒకరోజు వాళ్ళు కొంత తీసుకుంటారా షేర్ హా డెఫినెట్ తీసుకుంటాడు సరే నువ్వు ఎక్కడ ఉండమంటే ఆడుంటా కట్టేసిపో నన్ను ఒక్కసారి వెళ్ళి అడిగిరా వాళ్ళు తీసుకుంటారేమో బాగుండే దట్స్ ఆల్ రైట్ నేను కట్టేస్తా చెట్టు కన్నాడు కట్టే శుభ్రంగా కాకపోతే తంబూరా వీణ ఏదైతే ఉందో దాంతో కూడా గట్టు ఎందుకని నువ్వు కట్టేసినా నారాయణ జపం చేసుకోవాలి అది దూరం పెట్టదు దాని కూడా గట్టు చిట్టుకలు ఈ చేతిలో ఉండని చిరుతలు ఇక్కడ ఉండని అక్కడ పోయాడు ఈయన నారాయణ నామం చేసుకుంటూ ఉన్నాడు ఇంటికి పోయాడు ఫస్ట్ ఫాదర్ దగ్గర పోయాడు నానా నేను ఇంత దొంగతనాలు చేసి దోపిడీలు చేసి డబ్బు తీసుకొని వచ్చాను కదా మీకు ఇస్తున్నాను మిమ్మల్ని బాగా పోషిస్తున్నాను మీరు హాయిగా ఉన్నారు మరి దీనివల్ల నాకు పాపం వస్తుంది కదా నువ్వు తీసుకుంటావు కదా ఎంత తీసుకుంటావు అన్నాడు రే అబ్బాయి నిన్న పని చేయమని చెప్పలేదు నీకు ఫలితం వస్తే తీసుకోవడానికి నేను సంసిద్ధంగా లేద్యోగం చేయమన్నానే కానీ నువ్వు ఏదో ఏదో చేసుకునిస్తా నాకు తెలియదు సరేనా కాబట్టి మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీకుంది తల్లిదండ్రులని మమ్మల్ని పోషించు అంతేగాని నువ్వు ధర్మయుతంగా పోషించుండాలి నువ్వు ఎట్లా తీస్తున్నావు మాకేం తెలుసు కాబట్టి నేను తీసుకున్నాను తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎందుకని తండ్రి కఠినుడు అనే అభిప్రాయం పెట్టకుంటుంది తల్లి చాలా మృదువైనటువంటి హృదయం సున్నితమైనటువంటి హృదయం తల్లి దగ్గరకు పోయి అడిగాడు ఆవిడ అన్నది నా నేనేది తీసుకుంటాను రా కర్మ మళ్ళీ పాపం ఇప్పుడు చేసిన పాపాలకి ఇప్పుడు ఏడుస్తున్నాను నీ బొట్టిని మళ్లీ ఇంకేం పాపం అప్పుడు భార్య దగ్గరికి పోయినాడు నువ్వు సహధర్మచారి కదా అర్ధాంగి కదా మరి నా పాపాన్ని నువ్వు సగభాగం తీసుకోవచ్చు చూడండి నేను తీసుకునే తీసుకోను ఎందుకంటే నేను పాపం చేస్తాను ను సగభాగం తీసుకో అని ను చెప్పి నా పెళ్లి చేసుకోలేదు అలాగనుక నువ్వు చెప్పుంటే నేను పెళ్లి చేసుకుని ఉండేదన్నే కాదు మా నాన్న ఇచ్చిండేవాడే కాదు కాబట్టి భర్త అనేవాడు భార్యను పోషించాలి ధర్మబద్ధంగా పోషించాలి అంతే నువ్వు అధర్మంగా పోషిస్తే ఎందుకని నా ధర్మం నేను చేస్తున్నా నువ్వు తీసుకుని నేను వంట చేస్తున్నా పెడుతున్నా నీకు సేవ చేస్తున్నా అంతే నీ అధర్మాన్ని నీ పాపాన్ని పంచుకునే పరిస్థితిలో నేనులేను ఎప్పుడైతే ఒక్కసారి అందరు ఇట్లా అన్నారో అరే ఎందుకు ఆయన్ని చేసింది అంటూ జస్ట్ ఒక థింకింగ్ అంతే నేరుగా వచ్చాడు నేను అడిగినప్పుడు దారిలో ఆలోచించుకుంటూ ఉన్నాడు నేను అడిగినప్పుడు ఒక్కొక్కరు ముఖాలు ఎట్లా చిట్లించాడు తండ్రి కోపంగా చూశాడు తల్లి ఆశ్చర్యంగా చూసింది భార్యము అవహేళనగా చూసింది ఎన్ని రసాలు పోషించారు వీళ్ళు ఒక్కరి ముఖము కూడా శాంతరసం కనపడలేదు అని తీరా ఆ చెట్టుకు ఎవరినైతే కట్టేసి వచ్చాడో నారద మహర్షిని ఆయన ఒక్కడే ప్రశాంతంగా ఉండాడండి నేరుగా వచ్చాడు ఏనాయనా అన్నాడు నన్ను చూస్తే నీకు భయం అడుగుతాడు ఎందుకంటే ఇంత ప్రశాంతంగా ఉండవే అంత శాంతరసమే ఎందుకని శాంతాకారం మనసులో ఉండాడు జీవితంలో శాంతాకారం భుజగశయనం మనసులో ఉండేటప్పుడు శాంతరసంగా కాశాంతియాడి నుంచి వస్తుంది కాబట్టి ప్రశాంతంగా కనపడుతూ ఉన్నాడు మరి నీకేమనిపించడం లేదా లేదు దీనికి సగం ఆశ్చర్యపోతా ఉన్నాడు ఎందుకో తెలుసా ఇప్పటి ఆయన చూసిన ముఖాలని దరిద్ర ముఖాలు రత్నాకరుడు ఎందుకో తెలుసా భయపడేవాడిని అన్నా చూశాడు భయపెట్టేవాడినన్నా చూశాడు ఇప్పటివరకు భయమే తెలియని వాడిని చూడలే అతి తమాష సరేనా నీకు భయం కలగలేదా అంటాడు నా భయమా అది ఎలా ఉంటది అంటాడు నరద మహర్షి ఇప్పుడు నేను నిన్నేమన్నా చేస్తాననే భయం నీకు లేదా నువ్వు ఎందుకు చేస్తాను ఆయన నన్ను చేసేవాడు అయితే ఎంత చెప్పేందుకు మాట్లాడుతూ నువ్వు చేయలేవేమి ఇప్పుడు చూస్తాడు కొత్తగా ఉంది పర్సనాలిటీ ఇంతవరకు నేను చూసిన వాళ్ళు వేరు ఇతను వేరు ఎందుకో తెలుసా తను భక్తుడు నరద భక్తుడు భక్తుడు భయపడేవాడు కాడు భయపెట్టేవాడు కాడు అది తమాష ఎందుకంటే భయపడేది పశు లక్షణం భయపెట్టేది మృగ లక్షణం ఆ ఆయన పశువు కాదు మృగము కాదు భక్తుడు అది తమాషతుంది ఒక పులి ఉంది అనుకో భయపెడుతుంది ఒక జింక్ ఉంది అనుకో భయపడే పరిగెత్తది అది భయపడే లక్షణం ఇది భయపెట్టే లక్షణం కానీ భక్తుడు భయపడడు భయపెట్టడు ఎవరిని బయట భయపెట్టడు ఎందుకని ఉంటే కదా పెట్టేదానికి లేనోడు ఏం పెడతాడు ఇప్పుడు పెడతా నీకు ఏదైనా పెట్టాలంటే ఉండాలి అంత అన్నం పెట్టాలంటే ఉండాలి ఇంట్లో లేకపోతే ఏం పెడతాడు భక్తుడికి భయమే లేదు అయ్యా నా దగ్గర అన్నం లేదయ్యా నువ్వు మాతా బిట్ాంది అంటే నేను అన్నం ఎక్కడ పెడతాను అని తల్లి అన్నట్టుగా అయ్యా నా దగ్గర భయం లేదు నిన్నేం భయపెడతాను నేను నాకేది లేదు ఓహ్ కాబట్టి భయం తెలియనివాడు భయపెట్టినటువంటి వాడు భక్తుడు యస్మాత నా ఉద్ధ్వజితే లోకహా లోకాత నా ఉద్వచ్చితే చేయహ తన వల్ల లోకానికి భయం లేదు లోకం వల్ల తనకు ఉద్వేగం లేదు వాడు భక్తుడు చూచాడు ఒక్కసారి ప్రపంచంలో ఎక్కడ కనపడలేదు ఇది ఇది కనపడుతుంది ఏంటి అని ఆయన్ని చూచి ఆ ప్రశాంతతను పొందేటువంటి అవకాశం అందరికీ ఉందా అప్పుడు అంటాడు పిచ్చువాడ ఏమన్నారు నీవాళ్ళని ఎవడు పుచ్చుకోని అంటున్నాడు ఇంకెవరి కోసం చేసావరా ఈ పాపం ఎవరికోసమైతే నువ్వు పాపం చేశావో వాళ్ళు ఒక్కరు సంసిద్ధంగా లేరు ఇప్పుడేం చేస్తావు నా తంబూరా చిరుతలున్నాయి ఇవి కూడా చేసపోతా పో వాడు ఏడుస్తూ వాటి నిలబడ్డాడు అయ్యా నువ్వు వివరం నాకు తెలియదు ప్రపంచంలో నీలాంటి వ్యక్తిని నేను చూడలేదు అటువంటి నిన్ను కూడా బాధ పెట్టడానికి దరిద్రం చేసుకున్న పాపాలన్నీ ఇట్లా ఉన్నాయేమో అని బోరును ఏడుస్తూ ఆ నారద మహర్షి కన్నీళ్లతో నేను బాగుపడే మార్గం ఏంటో చెప్పు అంటాడు ఏం చెబుతాడు ఏముంది నాయనా ఇన్ని పాపాలు చేశాడు ఏం చెప్పాలి వాడి అతడికి అదృష్ట ఫలాన్ని వాడి పొందడం కన్నా మార్గం లేదు ఏం చెప్తాడు ఇప్పుడు కూర్చొని పెట్టి తైతి చెప్తే వాడికి అర్థమవుతుంది ఆ దౌర్భాగ్యుడికి కూర్చొని ఇన్ని తల్లు తల్లిపోవచ్చు అంతే ఎట్ల కథ తైత్రీయం అంతఃకరణ శుద్ధి లేని వాడికి కాబట్టి దీనికి ఏం కావాలి అదృష్ట ఫలం కావాలి ఏంటో అదృష్ట ఫలం కరుణ ఎట్లా వస్తుంది నామ సంకీర్తన కూర్చో రామా రామ రామ రామనామని చెప్తాను కూర్చో ఇదేం చేయాలి ఏం లేదు నాయన నీ పాపాలని ఎవరూ తీసుకోవడానికి ఇష్టపడలేదు నీ పాపాలని సమూలంగా తీసుకునేవాడు ఇతరు ఒకడే ఆయన ఎవరు రాముడు ఎక్కడ ఉంటాడు ఏమో నువ్వే పిలుస్తూ ఉంటే వస్తాడు ఇప్పుడు నువ్వు పిలిస్తే నేను వచ్చానా రాలే నువ్వు పిలవనప్పుడే నేను వచ్చినప్పుడు నువ్వు పిలిస్తే వాడు ఎందుకు రాడు కాబట్టి భగవంతుడు ఉండేవాడే ఉండేవాడైనా పిలిస్తే కాని రాడు పిలువు ఏమని పిలవాలి రామ రామ రామ రామ రామ ఫినేష్ అయిపోయింది చెప్పాడు తన దారిని తాను పోయాడు మహర్షి ఏడిపోయాడు నారద మహర్షి ఆ తర్వాత కొంతకాలానికి మరి ఇదే దారిని పోతూ ఉండాడు పోతూ ఉంటే ఆశ్చర్యం ఎక్కడి నుంచో శబ్దం వినపడుతుంది మనిషి వినపడ్డం శబ్దం వినపడుతుంది రామ రామా రామా అనే శబ్దం వినపడుతుంది కానీ మనిషి ఎక్కడ కనపడడం లేదు ఎందుకో తెలుసా పుట్టలే పెట్టేసి ఉండే కనుక చుట్టూ అప్పుడు దగ్గరకొచ్చి చూస్తే ఆ పుట్టలో నుంచి వస్తూ రామ రామ రామ అనేటువంటి శబ్దం ఓహ్ నేను ఎవరికి మంత్ర దీక్షించానో అతడే శశ్వత్ శాంతిని గచ్చది ఓ క్షిప్రం భవతి ధర్మాత్మ ఈ క్షేత్రం పవిత్రమైన క్షేత్రం ఈ క్షేత్రంలో వేసినటువంటి బీజం ఫలప్రదమైంది అదే రాళ్ల మీద వేస్తే ఫలప్రదం కాదు సస్యశమలంగా ఉంది ఇటువంటి సుక్షేత్రంలో వేశాను బీజం మంత్రం రామ మంత్రం ఫలించింది అది అని అనుకుంటూ అప్పుడు మహర్షి నారద మహర్షి ఆశీర్వదిస్తే ఈ పుట్టలో నుంచి వచ్చాడు మళ్ళీ వల్మీకం వల్మీకంలో నుండి వచ్చాడు కనుక పుట్టలో వల్మీకం అంటే పుట్ట వల్మీకం నుండి వచ్చాడు కనుక వాల్మీకి సరేనా ఒక్కసారి నారద మహర్షికి పరిచయం లేకముందు ఎవరా అని చూస్తే ఎంత భయంకరమైనటువంటి దారిద్రపిడి చేసిన వాడు ఎంత మందిని హింసించాడు ఇప్పుడు భగవంతుడి చరిత్ర రాయడానికి పవిత్రమైనటువంటి రామకథ రాయడానికి ఇంతకంటే మరొకటి దొరకలేదు అది రాముడికి నా కథ రాయాలి అద్భుతమైనటువంటి నా చరిత్ర రాయాలి ఎంత శక్తి కలిగిన వాడు అయి ఆ శక్తి కలిగిన వాడు ఎవరో తెలుసా ఇదిగో ఈ దొంగ ఈ దోపిడి చేసిన వాడు గతం ఎట్లయినా ఉండొచ్చు మళ్ళీ నారద మహర్షితో టచ్ లోకి వచ్చిన తర్వాత తరుపు ముందు ఇంక చేయలేదు అంతకుముందు ఉండదు వ్యవహారం అంతకుముందు ఎంత దౌర్భాగ్యమైన జీవితం ఉండినా ఒక మహాత్ముడికి సన్నిహితంగా వచ్చిన తర్వాత అక్కడి నుంచి పరిణామం ఉంది అక్కడి నుంచి పరివర్తన ఉంది అంతేగాని మళ్ళీ గతాన్ని చేసుకోలేదు కాబట్టి తప్పు చేయడం హత్య చేయడం నేరం చేయడం ఏదైతే ఉందో కాబట్టి ఎవడైనా తప్పు చేయడం అనేటువంటిది నేరం కాదు కానీ చేసిన తప్పును మళ్ళీ పునః చేసేటువంటి అవకాశం లేకుండా ఉండాలి దీన్ని కడిగేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి అయా ఈ శక్తి ఎవరికి ఉంది హే భగవాన్ పరమశివ నీకే ఉంది గాని ఇంకెవ్వరికి లేదు ఇది నంబర్ వన్ నమ సహమానాయ సహమానాయ నమహ నెక్స్ట్ నంబర్ టూ నివ్యాధిన నివ్యాధినే నమ నితరాం విధ్యతి ఇతి. అంటే బాధించేటువంటి వాళ్ళ వాళ్ళ రూపంలో ఉండేటువంటి వాడు ఇప్పుడు చూడు ఇంతకు ముందు ఏంటి రక్షించేటువంటి వాళ్ళ రూపంలో ఉన్నాడు మనకు కనపడ్డాడు ఇప్పుడు బాధించేటువంటి వాళ్ళ రూపం కాబట్టి మనల్ని బాధించేటువంటి వాళ్ళు ఎవరో వాళ్ల రూపంలో ఉండేటువంటి వాడికి నివ్యాధినే నితరాం విద్యతి ఇది అది అదనర్థం కాబట్టి ేటువంటి వారి రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం ఎవరండి బాధించేటువంటి వాళ్ళు ఎవరు బాధించేది దేవతలు మనల్ని బాధించేవాళ్ళు దేవతలు కొందరికి అది కూడా పని దాని వెనక కారణాలు ఉన్నాయి కాబట్టి దేవతలు మనను బాధిస్తూ ఉంటారు కాబట్టి బాధించేటువంటి దేవతల రూపంలో ఉండేటువంటి వాడు ఇప్పుడు నమస్తే వాయు అన్నావు కదా అంటే ఏంటి వాయుదేవుడు కదా వాయుదేవుడు మనల్ని రక్షించాడలేదా అందువల్లనే కదా నమస్తే వాయు వాయు రూపంలో ఉండేటువంటి భగవంతుడిగి నమస్కారం విపరీతంగా గాలివాణి వస్తే మన కొంపులిపోయేది ఆయన వల్లనే అర్థమైంది ఇప్పుడు అదివరుణ షన్నోమిత్ర హా కాబట్టి హే సూర్య భగవాన్ నమస్కారం ఉదయాన్నే సూర్య నమస్కారాలు ఇంకొక నెల పోయిన గెలస్థది మధ్యాహ్నం పన్నెండు గంటలు ఎత్తుకున్నాడంటే ఇంక మనం బయటే రాము ఆ ఫైనల్ మ్యాచ్ చూసినట్టే ఉంటుంది బయటికే రాము లోపలే ఉండాలి అర్థమవుతుంది కరెంటు పోవాలి అప్పుడు గత అప్పుడేమంటాం ఆహా సూర్యుడు నన్ను ఎంత ఆనందపరుస్తూ ఉన్నాడు అప్పుడు లారీ చూసి ఏమా ఎందుకంత వేడి అందుకని మనం పిల్లలు అంటే వాడబ్బా ఏం మండిపోతున్నాడు అండి కర్మ ఎందుకో తెలుసా మండిపోతున్నాడు అని అంటే కష్టపెడతా ఉండేదని అర్థం కాబట్టి సూర్యుడు మనల్ని బాధ పెడుతూ ఉంటే ఆ సూర్య మండల అంతర్వర్తి ఎవరు పరమశివుడే పరమేశ్వరుడే నారాయణమూర్తి అంత ఒకటే భగవంతుడు శివకేశవ వేదాలు మనకు లేవు ఆ దరిద్రం మన మన ఇద్దరు ఒకటే అంత అవుతూ కాబట్టి కాబట్టి సూర్యుడిలో ఉండి సూర్యుని ప్రకాశింపజేసేటువంటి వాడు ఆ సూర్యుడు బాధ పెట్టాడు అనుకోండి వాళ్ళ రూపం నుండి బాధ పెట్టేది ఈయనే ఎందుకంటే ఈయన అంత వోల్టేజ్ దించకుండా ఉంటే మనకు బాధ లేదు ఎందుకయ్యా ఆయనకు అంత వోల్టేజ్ ఇచ్చావు చంపేస్తున్నాడు అని కాబట్టి వర్షాలు ఒక్కొక్కప్పుడు విపరీతంగా అప్పుడేంటి వరుణదేవుడి రూపంలో ఉండి బాధ పెట్టేవాడు ఇప్పుడు కాని పూర్వపు రోజుల్లో వర్షాలు వచ్చినాయంటే ఒక నలభై నలభై సంవత్సరాల క్రితం వాళ్ళ ఇల్లు పడిపోయినది వీళ్ళిళ్ళు పడిపోయిండేది లేదా మా ఇల్లు లేదా మీ ఇంట్లో వంటి ఇల్లు మా ఇంట్లో ముందర ఇల్లు ఎందుకని అన్ని మట్టి కొడలేకుండా ఇప్పుడులా గేడు ఉండి సరేనా కాబట్టి ఆ దేవతల రూపంలో ఉండి బాధ పెట్టేటువంటి వాడు వరుణుడి రూపంలో బాధ పెడతాడు వేసవ కాలంలో సూర్యుడి రూపంలో బాధ పెడతాడు వర్షాకాలంలో బాధ పెడతాడు విపరీతంగా గాలులు వీస్తాయి రేపు మేజూ నెలల్లో పరమట గాలులు వాటిని అప్పుడు ఆ బాధ తట్టుకోలేము ఎందుకని బయటకు వచ్చిందంటే పడిపోద్ది అంత దుమ్మంతా పడిపోద్ది కళ్ళల్లోనే ఉంటుంది ఎవరిని చూసినా కళ్ళు రుద్దుకుంటూనే మనం కనపడుతూ ఉంటారు ఇవన్నీ బాధలే వాళ్ళ రూపంలో ఉండేటువంటి బాధ పెట్టేటువంటి వాడికి నమస్కారం సరేనా గాలివాన్ వస్తుంది అనుకో నమస్కారం సైక్లో వస్తుంది నమస్కారం ఏం చేస్తున్నాం ఇంకా కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటి వెనక ధర్మాలున్నాయి ఈ రూపంలో ఉండేటువంటి వాడికి కూడా నమస్కారం నివ్యాధినే నమ ఆ వ్యాధి నమహ అది ఇంకా తమాష ఉంది వీటి వల్ల కొంత బాధలు తప్పుకోవచ్చు ఆ వ్యాధి పతయే నమ ఇంకా నిత్యము బాధించే దేవతలు కొందరుండరు వాళ్ళ రూపంలో కూడా ఉండేటువంటి వాడికి నమస్కారం మీకు అర్థమవుతుంది ఇది పాపాలు మనల్ని బాధిస్తాయి గనక మనం చేసిన పాపాలు అవి కడిగేసుకోవడానికి భగవంతుడి దగ్గర పోవాలంటున్నాం కాదు ఆ పాపాల ఈ బాధలని పడతాం కనుక భగవంతుని ఆశ్రయిస్తూ ఉన్నాం ఇక్కడ అయ్యా నాకు ఇన్ని బాధలు ఉన్నాయి ఈ బాధలు పోగొట్టు అని భగవంతుడిని స్తి నమస్కారాల ద్వారా ఆయనకి దగ్గర అవుతూ ఉన్నాం అది ఈ అనువాకంలో ప్రధానమైనటువంటి విషయం కాబట్టి కొందరు ఇట్లా బాధ పెడితే గాలి వాన సూర్యుడు ఇవన్నీ ఈ విధంగా బాధ పెడితే కొందరుండరు ఇంకా చాలా కష్టం ఎందుకంటే ప్రతి వ్యాధికి ఒక దేవత ఉంది అర్థమవుతుంది అందువల్ల పూర్వపు రోజుల్లో ఎవరికైనా స్మాల్ పాక్స్ పోసేదనుకోండి వాళ్ళే మొదలు పెట్టేసేవాళ్ళు పోలేరమ్మ జాతరని ఎందుకంటే ఆవిడ ఒకటి గ్రామ దేవత ఆ గ్రామ దేవత వల్ల ఇది వచ్చిందండి అది ఫ్యాక్టా కాదా వేరే విషయం వాళ్ళకి వేదం తెలుసా కాదా వేదంలోనూ ఫలానే దేవత వాళ్ళు పోలేరమ్మ అన్నా అంకమ్మ అన్నా కలివేలమ్మ అన్నా ఏ అమ్మన్నానండి సమ్మక్క సారకతో సహా అర్థమవుతుందే వాళ్ళ దృష్టిలో ఎవరుండే భగవంతుడే ఉండాడు ఆ రూపంలో నీకు అర్థమవుతుందే ఇప్పుడు చక్కగా కృష్ణుడిని పెట్టుకున్నావు నువ్వు మనం కూర్చొని పాడుతూ ఉన్నావు ఆయన తలని పూజేటట్టుగా ఈ కృష్ణుడు యొక్క విగ్రహాన్ని తయారు చేసుకునే శక్తి ఆ ఏజెన్సీ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళకు ఉండదు కృష్ణుడు మాట కూడా వాళ్ళకి పలకలేరు వాళ్ళు కృష్ణాయ వాసుదేవాయ అనలేరు వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒక ఇటుక దొరుకుతుంది వాళ్ళకి ఆ ఇటుకను పెట్టుకుంటారు పసుపు కుంకం పూసుకుంటారు అదే భగవంతుని నమస్కరిస్తారు ఏ యథామాం ప్రపద్యంతే తాంస్త దైవ భజాం అర్జున నీ పాలరాతి విగ్రహంలో నీకు భక్తి ఉంటే నేనుంటాను నీకు భక్తి లేకపోతే నేను ఆ రాయి నేను కాదు నువ్వు రాయి లాంటివిడవైతే నేను నీకు దర్శనం లేదు కానీ వాళ్ల హృదయాలు గనక వెన్నలాగా ఉంటే వాడు ఒక కొయ్య పెట్టుకొని ఇప్పుడేంటి పూరి జగన్నాథ రథయాత్ర ఏంటది అందమైన విగ్రహమా చెప్పండి కొయ్యే కదా అంత కొయ్య ముక్కని తీసుకొని వచ్చి పెడితే దానికి ఇంకెక్కడైనా ఉంది అంత జనం లేదు తిరుపతిలో కూడా లేదంత అందుకని జగన్నాథ రథచక్రాలు ఏముంది చెప్పండి ఎందుకో తెలుసా భక్తి భక్తి ప్రధానం కాబట్టి వాడు ఒక రాయి పెట్టుకొని ఇటుక పెట్టుకొని అక్కడ కూర్చొని పాడతాడు వాడికి మంత్రాలు ఏం మంత్రాలు చెప్తాడు వాడు చెప్పండి గణనా అంటాడా లే గచ్చే బుచ్చే జమ్మో జిల్లే జోలే జోలి బిచ్చికోవాలే జోలే బిచ్చిచుకోవాలే చోాలి మనం అది పనిగా చెయ్యబెట్టిన ఇన్ని శాస్త్రాలు నేర్చుకున్నాను కానీ ఇదేం భాషన్నానండి ఇదేం ప్రార్థనండి లే ఈ భాష నీకు అర్థం కానీ కాదు ఎవరికి అర్థం తెలుసా పరమశివుడికి అర్థం అవుతుంది కారణం ఏంటో తెలుసా వాడి హృదయాన్ని చూసేవాడయ్యా వాడి హృదయాన్ని చూసేవాడు వాడి హృదయంలో భక్తి ఉంది కదా ఆయన పరమేశ్వర ఈశ్వర అదంతా వాడికి రాదు కాని వాడి మాటల్లో ఈశ్వరుడు అంతే ఇప్పుడు వాడి హృదయంలో ఎవరుండారు ఈశ్వరుడు ఉన్నాడు కదా ఎందుకని ఈశ్వర సర్వభూతానామృత సేర్చన తెస్తుంది అన్ని హృదయాల్లో ఉండేది పరమేశ్వరుడే ఎప్పుడైతే పరమేశ్వరుడు వారి హృదయంలో ఉండాడో వాడు భక్తితో భగవంతుని ప్రార్థించాడో పరమేశ్వరుడు లోపల ఉన్నాడు కదా వాడి హృదయంలో అంతే రిలీజ్ చేస్తాడు వీడి హృదయంలో ఆయన ఉండాడు ఆయనలో ఉండేది ఏదో వాడికి అందిస్తాడు వీడి హృదయంలో ఆయన ఉండాడు ఆయన దగ్గర ఏముండదు చూడండి హృదయంలో కదా ఆయన ఉండేది హృదయము అపక్క ము ఈ పక్క తాతీసేస్తే మధ్యలో ఏముంది దయా అంతే ఈశ్వర సర్వభూతనాం హృదయ అర్జున తెస్తుంది ఇది రహస్యం కాబట్టి హృదయంలో దయ రూపంలో ఉండాడు ఇంతకు ముందు నారదుడికి భయం లేదు కాబట్టి భయం పెట్టలేకపోయాడు ఇప్పుడు ఇందుక దయ ఉంది దయ పెడతాడు ఉన్నవాడే పెడతాడు ఈయనక దయ ఉంది కనుక దయ్య పెడతాడు అయిపోయింది ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు కనుక ప్రతి వ్యాధికి ఒక దేవత ఉంది ఆ దేవతల రూపంలో ఉండి ఒక్కప్పుడు తీవ్ర బాధలు పెట్టేవాడు కూడాను ఇది తమాషా ఇంతకు ముందు పర్వాలేదు ఇప్పుడు గాలి వీచింది సైక్లోన్ వచ్చింది ఇల్లు పడిపోయింది అనుకోండి పూర్వ రోజుల్లో బాధపడేవాళ్ళం ఈ రోజుల్లో అంత పెద్దగా దాని గురించి మనం కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకన్నా తెలుసా ఎక్కడన్నా సైకిల్ నుంచి కనుక ఇళ్ళు పోయినాయి అంటే అంతకుముందు ఒక ఇళ్ళు ఉంటే ఇప్పుడు నాలుగు ఇళ్ళు ఎందుకో తెలుసా బెంగాల్ నుంచి మైసూరు నుంచి అందరూ అక్కడికి లారీలతో వచ్చేస్తారంతా గుడ్డలు ఎత్తుకొని అవి ఎత్తుకొని అవి ఎత్తుకొని ఎందుకని వీడకు సహాయం చేయాలని కాదు మేము చేసినట్టుగా పేపర్లు పడాలా అటువంటి వాళ్ళంతా మహత్తులంతా ఉండాలి ఈరోజు ఈ ధర్మ సహాయాలు చేసేటువంటి వాళ్ళంతా ఉండరు కాబట్టి వాళ్ళకి ఇంత జరిగితే గానీ చేయలేరు ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు పేదవాళ్ళు వాళ్ళు చేయలేరు ఇంత జరగాల ఇంత జరిగినప్పుడు అందరు కొట్టుకుపోయినప్పుడు అప్పుడు వాళ్ళు నిలబడి ఫోటోగ్రాఫర్ వచ్చిన తర్వాత వీడియోగ్రాఫర్ వచ్చిన తర్వాత అప్పుడు చేస్తారు అర్థమవుతుంది ఇప్పుడు వీటి కాబట్టి చిన్న చిన్న ఇళ్ళు పడిపోవడం ఇది పడిపోవడం ఎండ అది ఇది అవసరం అది ఎండైతే ఒక టవర్ తలుపుకొని తల మీద వేసుకొని కూర్చోండి ఆ రోజుల్లో ఏసీలు లేవు గనక న్యాచురల్ ఏసీ ఒక గుడ్డ తీసుకెళ్ళి చల్లగా దప్పేరు అప్పుడు ఫ్రిడ్జ్ తెచ్చులేదు స్వామిజీ ఆ రోజుల్లో ఫ్రిడ్జ్ లేదు అందుకని మంచి కొండ తెచ్చుకోవడం ఇసుక మీద కుండ పెట్టేయడం చల్లగా ఉంటుంది దానికి మళ్ళీ పైన గుడ్డగా పెడు దాన్ని తదుపుతూ ఉండడం బ్రహ్మాండ దీనికన్నా చల్లగా ఉంటుంది అర్థమైందే ఇది కాదు ప్రాబ్లం కొంత శాశ్వతంగా బాధించేవాడుంటారు వాళ్లతో బాధ ఆ వ్యాధి నేనాం పత ఎన్నమహ ఎవరండి శాశ్వతంగా బాధించేరు వాళ్ళల్లో ప్రకాశించేవాడు ఆయన పూర్వం తెలుసా మొదట ఆయన పేరు వాళ్ళిద్దరూ తల్లి తండ్రి కొడుకే వాళ్లతోనే పెద్ద బాధ ఒక ఆయన ఫాదరు సన్ను వీళ్ళు శాశ్వతంగా బాధించేవాళ్ళు ఎందుకంటే గాలి వచ్చినప్పుడే గాలి బాధపడతాం ఎండ వచ్చినప్పుడే ఎండలో బాధపడతాం వర్షం వచ్చినప్పుడే వర్షంలో బాధపడతాం వీళ్ళిద్దరు వాళ్ళు ఎప్పుడూ బాధపడతాం అందువల్ల నివ్యాధినే అన్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పినటువంటి దేవతలు ఇక్కడ ఆ వ్యాధి నీనాం అంటే వీళ్ళు ఎవరో తెలుసా మొదట ఆయన ఫాదరు రెండు ఆయన సన్ను ఫాదర్ ఏమో యముడు సన్నేమో శని యముడు కొడుకు ఆయన ఆయన ఎవరో కాదు ఆయన ముందు పట్టుకుంటాడు తర్వాత ఆయన పట్టుకుపోతాడు కొడుకు పట్టుకుంటాడు తండ్రి పట్టుకుపోతాడు అది వాళ్ళిద్దరిలో అవగాహన కాంబినేషన్ అందువల్ల ఇప్పుడేంటి ఇప్పుడు బాధలు మీకు చెప్పండి ఎవరన్నా ఒక్క చేయత్తండి బాధలేవు స్వామి చెప్పండి ఒక్క చెప్పండి అంటే కొద్ద గొప్ప పట్టుకొని ఉన్నాడు కొడుకు మనం ఫాదర్ విషయం తర్వాత కొద్ద గొప్ప పట్టుకొని ఉంటేనే తల నొప్పి ఉండదు అనుకోండి పట్టి ఉండాడు నొప్పిగా ఉండాయి కొందరికి మెడ నొప్పిగా ఉంది స్పాండలైటీస్ అక్కడ పట్టుకున్నాడు కొందరికి కాళ్ళు మోకాళ్ళు పట్టుకుంటాడు అత్తలైటీస్ ఎక్కడ పట్టుకుంటాడు అర్థమవుతుంది ఇది కొడుకు అలా పట్టుకుంటాడు అందుకని మనం శనేశ్వర పూజ శనేశ్వరుడు పూజ చేసిన బాధ పెట్టేవాడు శని పూజందుకునేవాడు ఈశ్వరుడు అందువల్ల శనిలో పోయి శనేశ్వరుడు ఈశ్వరుడు అంటే ఆయన బాధిస్తూ ఉంటే ఆయన రూపంలో ఈయన పోయి చేరుండాడు అక్కడ అందుకనే బాధించగలుగుతాడు లేకపోతే మనల్ని పట్టుకోవడానికి చేయకూడలేదు శని కాబట్టి శని చెయ్యతున్నాడు అంటే ఈయన బలమే కారణం అర్థమవుతుంది ఇప్పుడు అందుకని శనేశ్వరుడు అంటే ఆ ఈశ్వరుడే శని రూపంలో ఉంటాడు శనికి శక్తినిచ్చేటువంటి వాడు కాబట్టి శని ఉండాడు ఇప్పుడు మన బాధలకంతా వాడే కారణం అందుకని ఆయన ఎప్పుడు ప్రార్థించాం ఆ నీ అంటే వచ్చి కూర్చుంటాడు శనికి ఎప్పుడు ఫోన్ చేయడు కాకపోతే ఏంటంటే నాయన నువ్వు ఆగ్రహించకుండా ఉండు నాయన అనడమే గాని అనుగ్రహించిన ఆయన అనేది మాత్రం లేదు అనుగ్రహించున్నామంటే మళ్ళీ వచ్చేసాడు అని అర్థం ఓకే ఈ శనిలో ఉండి ఆ శని శక్తిని ఇచ్చేవాడు తాను గనక శనేశ్వరుడు కూడా ఈశ్వరుడు శనిలో ఉండాడు ఒకటే కాబట్టి వీడితో ఎప్పుడు బాధ ఇది ఆ వ్యాధి నీనాంపత ఎన్నమహ రెండోది వాళ్ళ ఫాదరు ఎందుకో తెలుసా ఆయన వచ్చేది ఒక్క క్షణం ఆయన గురించి మనం ఆలోచించే జీవితం అంతా చూడు తమాష ఎట్లా ఫాదర్ది ఇంకెట్లా ఉందో అసలు ఎప్పుడొస్తాడు ఎవడికి ఇది తెలిసారు కన్నా తెలిస్తే సృష్టిమై వదిలిపోతాం అసలు వదిలే కానీ పరిగెత్తది ఎందుకు తెలియదు కదా డబా డబా డబా డా పరిగెత్తేది ఎక్కడ మీట్ అవుతాడో తెలియదు అర్థమైంది అందువల్ల ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు మనం ఆయన గురించి ఆలోచన ఎవరన్నా పోయారనుకోండి వెంటనే మన మీరు ఎక్కడ ఇది సైకాలజీ ఎవడు బాధపడేవాడు ఫార్టీ పర్సెంటే కోసం బాధపడేది ఇది చరమంది మంది తెలియదు నలభై శాతం పోయినవాడి కోసం బాదా. అరవై శాతం నేను కూడా పోతానా అని బాధ ఇది ఇది పెద్ద ప్రాబ్లం ఇది ప్యూర్లీ సబ్జెక్టివ్ ప్యూర్లీ సబ్జెక్టివ్ అంటే తమరు పోయేదానికి తమరు పోయేది జ్ఞాపకం రావడానికి ఇంకొకరు పోవాలా లేకపోతే తెలియదు ఈ మహామంతరమా పుట్టిన వాడు పోతాడనేది ఎవడు తెలియదు ఇది ఏమన్నా రుద్రమా ఇంకొకరు చెప్పడానికి అందరికీ తెలుసు రాకపోకల వ్యవహారం ఇదంతా కూడా నేను లే మనకేంటి తెలుసా అంతవరకు ఎవడు పోనంత వరకు మనం పోనట్టే ఉంటాం ఒకరు పోతాడని తెలిస్తే అప్పుడు పోతాయి పోయినట్టే ఉంటాం ఎవడు పోనంత మనం పోనట్టే ఉంటాం ఎవడైనా పోయాడంటే మనం పోయినట్టు కాబట్టి ఆ యముడు రూపంలో శని రూపంలో ఉండి కూడాను మనల్ని బాధించేవాడు గనక అవ్యాధినహ కాబట్టి ఆ వ్యాధినహ ఆ వ్యాధినం నెక్స్ట్ नम कुभा अं ग नम कुभापत वायद्रु की नमस्कार अनावनि ఇది ఈ ఇంద్రుడికి నువ్వు ఎందుకు నమస్కరిస్తున్నావు సూర్యుడికి నువ్వు ఎందుకు నమస్కరిస్తున్నావు వాళ్ళలో ప్రతిభ ఉంది ఆ ప్రతిభ ఎవరిదంటే ఆ గ్రేట్నెస్ ఎవరిదంటే పరమాత్మది అది కుకుభాయ శబ్దం అంటే కుకుస్థానం కుకుభా గ్రేట్నెస్ గొప్పతనం అది కుభాయ బాగా అర్థం చేశారు కుకుస్థానం భాతి యస్మాత్ అది కుస్థానం భాతి యస్మాత్ ఎవరి వల్ల అయితే ఒక వ్యక్తిలో గొప్పతనం కనిపిస్తుందో ఇప్పుడు ఇప్పుడు లైట్ వెలుగుతూ ఉంది అది దాని గొప్పతనం సరేనా ఇది వెలగమంటే వెలగదు కానీ ఇది పలుకుతూ ఉంది ఇది దీని గొప్పతనం ఆ వెలిగే లైట్ పలకమంటే పలకలేదు ఇది మైకే పలకగలదు ఇంకొక ఫ్యాన్ తిరుగుతూ ఉంది అది దాంట్లో ఉండేటువంటి వైభవం కాబట్టి ఫ్యాన్ తిరుగుతూ ఉంది కనుక నువ్వు మాట్లాడే ఫ్యాన్ అంటే మాట్లాడలేదు వద చేస్తే మాట్లాడకుండా అర్థమవుతుంది వెలుగంటే వెలగలేదు అది కాబట్టి దీంట్లో ఏదైతే మాటలు వినిపించడానికి కారణమైందో సౌండ్ దాంట్లో ఏదైతే గాలి వస్తుందో లైట్లో ఏదైతే వెలుతురు వస్తుందో ఇవన్నీ కూడాను ఒకటే కరెంటే ఎలక్ట్రిసిటీ మాత్రమే కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల బల్బులో మనకు వెలుతురు ఫ్యాన్లో మనకు గాలి ఇక్కడ మాట వినపడడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ పరమాత్మ ఈ వైభవం కూడాను ఫ్యాన్ లో ఉండేటువంటి వైభవం విద్యుత్ వైభవం క్లియర్ కాబట్టి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి వైభవం గోచరిస్తూ ఉన్నప్పటికీ కూడాను ఇది పరమాత్మ యొక్క వైభవమే ఈశ్వరుని యొక్క వైభవమే కాబట్టి ఎవరి వల్ల ఈ దేవతలందరూ కూడా శోభిస్తూ ఉన్నారో అర్థమవుతుంది అది కుకుస్థానం కుకుస్థానం భాతి అస్మాత్ కుస్థానం భాతి యస్మాత్ కాబట్టి దేవతలన్నీ కుభా అంటే గొప్పవాళ్ళు ఆ గొప్పతనం మంచిగా వచ్చింది పరమాత్మ నుంచే వచ్చింది కనుక కుకుభాయ నమహ కాబట్టి గొప్పతనం కలిగిన వాడు పరమాత్మ గనక రక్షిస్తూ ఉంటాడని కూడా అర్థం కాబట్టి ఎప్పుడు ఖడ్గాన్ని ధరించి రక్షించేవాడు గనక కొకుభాయ నిషంగిణిణి అంటే నిషంగిణి ఖడ్గాన్ని ధరించునేటువంటి వాడు నిషంగిణి ఖడ్గధారి ఖడ్గధారి ఎందుకు ఖడ్గం చేతిలో ఉండేది రక్షించడానికి కావచ్చు శిక్షించడానికి కావచ్చు కాబట్టి ఎప్పుడైతే మనం పాపాలు చేస్తున్నామో ఇవన్నీ మనకు శిక్షలు కానీ పరమాత్మను గనక ఆశ్రయించామంటే అపిచేత్ సుదరాచారహ భజతే మా అనన్య భాక్ ఎప్పుడైతే మనం ఆయన్ని ఆశ్రయించడం జరుగుతుందో ఇదే పరమాత్మ రక్షించడానికి కాబట్టి ఆయుధాలు చేతబట్టుకొని తాటకని వధించిన అదే ఆయుధాలు ధనుర్భాణాలు చేతబట్టుకుని విశ్వామిత్రుడు యాగాన్ని రక్షించినట్టుగా పరమాత్మ ఆయుధాలతోనే దాన్ని కాపాడడం కూడా జరిగింది కాబట్టి రక్షించేవాడు తానే శిక్షించేవాడు తానే పాపం మన దగ్గర ఉంటే మనల్ని శిక్షించేవాడు అదే గనక మనం పరమాత్మని ధ్యానిస్తూ స్థుతి వాక్కుల ద్వారా స్థుతి వచనాల ద్వారా స్థుతి నమస్కారాదుల ద్వారా ఆయన తృప్తిపరిచేటువంటి పరిస్థితుల్లో ఈ అలౌకికమైనటువంటి కర్మలు చేస్తే తద్వారా రక్షింపబడుతూ ఉన్నాము నెక్స్ట్ స్థేనాం పతయే నమో స్థేన ఇదిగో దొంగతనం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి స్థేనాం పతయే నమహ అంటే దొంగలకి నాయకుడైనటువంటి వాడికి నమస్కారం స్థేన అంటే దొంగ స్థేనానాంపతయన్న మహా కానీ ఈ దొంగల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ వస్తాయి ఇప్పుడు చాలా నంబర్ ఆఫ్ ఒకటి కాదు ఎంత వెరైటీ ఉందంటే ఒక్కో ఒక్కో రకమైన దొంగ దొంగతనం జరిగే దొంగతనం ఒకటే కానీ ఆ దొంగలు అనేకంగా ఉంటారు పార్టీలు అనేకం ఉన్నట్టు సరేనా అట్లా స్థేనాంపత ేనానామంట ఎవడంటే స్థేన అని అంటే ముసుగు దొంగ అని అర్థం గుప్తొరహ అది సంస్కృతంలో గుప్తొర అంటే దొంగ ఎవరు దొంగతనానికి వస్తాడు కానీ ముసుగు వేసుకొని వస్తాడు ముసుగు దొంగ వాళ్ళకి ఈయన ప్రభు బాగుండ పరమేశ్వరుడు ఎవరి ప్రభు అంటే ముసుగు దొంగ ప్రభు ఇది గనక వాళ్ళు విన్నారంటే ఇక మీదట మామూలు గారు ముసుగు వేసుకొని వస్తారు ఎందుకంటే ఆయన గృహం మనకుంటాదే ముసుగు ఎప్పుడైతే ఉందో కవర్ వేసుకుని ఉన్నాడో ఎందుకు ముసుగు వేసుకొని వస్తాడు దొంగ కనపడకూడదని అంతే కదా తాను ఎవరో తెలియకూడదని తాను ఎవరో తెలియకపోయినా పని జరిగిపోతుంది కదా ముసుగు వేసుకొని వచ్చాను నేను దొంగలించకుండా పోతానంటాడా శుభ్రంగా చేయాల్సిన పని చేసేస్తాడు పని మాత్రం జరిగిపోద్ది కానీ కవర్ ఉండడం వల్ల ముసుగుండడం వల్ల ఆయన ఎవరో తెలియదు ఈయన వ్యవహారం కూడా ఉంది అంతా నడుస్తా ఉంది అంతా ముసుగు ఎక్కడున్నాడు ఏడు మనకు కనపడితే కదా చోరుడు ఎవడో మనకు తెలియడం లేదు గాలి వీస్తూ ఉంది ఇది వేసడానికి కారణమైన వాడు ఎవడో తెలియడు కారణమైన వాడు ఎవడు ప్రశ్నిస్తున్నాం మనం ఉన్నావా అని పాట పాడుతున్నాం లేకపోతే ఇదంతా ఎట్లా కాబట్టి ఉండాడు ఉండడం అనేది జరుగుతూ ఉంది కానీ ముసుగు దొంగ అర్థమైందే స్వామిజీ ఆ ముసుగు తీసి చూడాలంటే నాయన చాలా సన్నిహితంగా ఉండాలి ఇప్పుడు పూర్వం అంతః పూర్వంలో ఉండేవాళ్ళ స్త్రీలు సరేనా అంతః పూర్వంలో ఉండేవాళ్ళ స్త్రీలు వచ్చారనుకోండి ఇప్పటికి కూడా చాలా మందికి ఆ ఆ లక్షణాలు ఇంత డెమోక్రసీ వచ్చిన యాభై సంవత్సరాలు కొందరు నేను చెప్పేది ఇంకొక మతానికి సంబంధించిన విషయం కాదు మనకి ప్రభువులు ఉండేవాళ్ళు కదా రాజులు పరిపాలిస్తుండేవాళ్ళు వాళ్ళ అంతఃపురాల్లో ఏ స్త్రీ కూడా ఎవరికి కనిపించదు ఘోష అర్థమవుతుంది హాస్పిటల్స్ ఉండేటి అప్పుడు గోష హాస్పిటల్ వాళ్ళకే అది ప్రత్యేకం ఎవరు పోవడానికి లేదు అక్కడికి వాళ్ళు మాత్రం అందరినీ చూస్తారు వాళ్ళని ఎవరు చూడడానికి లేదు అది ఘోష కాబట్టి భగవంతుడు అందరినీ చూస్తాడు ఎందుకంటే కర్మాధ్యక్ష కర్మఫల కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఆయనకి తెలుసు మన మనసును చూస్తూ ఉన్నాడు నిరంతరం కూడాను కానీ మనకు మాత్రం ఆయన కనిపించడు ఎట్లాంటి వాటి ముసుగు దొంగ బాగుంది ఇది కాబట్టి అటువంటి వాళ్ళకి ఎందుకంటే అది సరే స్వామిజీ ఆయన కనిపించకపోయినంత మాత్రం ఆయన ముసుగుదం కావాలి ఈ ముసుగుదం కల పతి అన్నాడేంటి అటువంటి వాళ్ళు కూడాను అది మళ్ళీ మొదటికి రావాల ఫస్ట్ మంత్రం సహమానాయ నమహ కాబట్టి అటువంటి వాళ్ళని కూడా క్షమిస్తాడు ఎప్పుడు వాళ్ళు మారితే వాళ్ళు గనక మారి భక్తికి గనకొచ్చారంటే ఇప్పుడు చూసారు ఎంత ఓదార్పు నా ఇంట్రడక్షన్ అర్థం అవుతుంది మీకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ప్రపంచం నీ దోషాలు చూస్తుందేమో గానీ భగవంతుడు మాత్రం సోరేడు అవన్నీ ప్రక్షాళన చేస్తాడు కాబట్టి నువ్వు ముసుగు దొంగవే పర్వాలేదు తెలియకుండా దొంగతనాలు చేసావా పర్వాలేదు ఎందుకని ఇక్కడికి ఆపి మళ్ళీ పరమాత్మ వైపు గనక తిరిగితే పరమేశ్వరుని యొక్క భక్తి కనుక నువ్వు రక్షించడానికి పరమాత్మ సంసిద్ధంగా ఉండాడు అందుకని స్థేనాం పతయే నమ నెక్స్ట్